ప్రార్థన చేసేస్తాను హర్షదు రఘు దేవా వేసే మీకు వందలైనా నా ప్రభువా నా దేవా మీకు ఎంతో స్తోత్రాలు ప్రభావ నైనా ఈ దినమంతా మీ యొక్క సాయం చేతి వాక్యాన్ని ధ్యానించి మేము తిరిగి వచ్చినాం ప్రభావా మా తను నైనా మా జీవితాలు సరిచేయండి ప్రభావా ముఖ్యంగా ప్రభావా మా యొక్క పనిలో మేము ఆసక్తితో ముందుకు పలుగెత్తులాగానే సహపడండి అహికమైన విచారాలు ఎంతగా ఉన్నా గాని ప్రవ్వ వాట్ని ఛేదించుకొని ముందు పోలాగనే సేపడండి ఆయన ఈ యొక్క యుగ సమాప్తి చివరి భాగాన్ని మేము వచ్చినాం అయినా ఆ యొక్క తనమలి మీ అనేకలకు మేము ప్రకటించాలా మీ తండ్రి నడిపించుకోవాలా అటువంటి సేవ జీవితాలు నడిపించండి ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం శాం యొక్క వాతావరణ అదుపులోకి తీసుకోండి వాక్యాన్ని జనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి యథార్థతతో పరిశుధతతో వినభయభక్తులతో మేం ప్రీతికరమైన సేవ మీ కొరకు చేయలాగిన ముఖ్యంగా ప్రవ్వా గొప్ప జనము విస్తరించి ప్రవ్వా ఆయన తన మళ్ళీ మతపరంలో ఉంటుండగా నైనా సగం సత్యం సగం అబద్దాన్ని ఆశ్రయించిన ప్రవ్వాళ్ళ మరణంతో నిబంధన చేసుకున్నారు ప్రవ్వా కాబట్టి వాళ్ళకి జీవాన్ని మేము చూపించాలా ప్రవ్వా మీరే జీవంనైనా అవున రాస్తూ మీరే ప్రవ్వా కాబట్టి అవన్నీ విషయాలు మేము వాళ్ళకి చూపించలాగానే మేము ప్రయాసపడలాగానే సేపడండి మా శరీరాలను స్వస్థపరచండి వాళ్ళని అనుమానాలు తొలగించండి వాళ్ళని భయాన్ని తొలగించండి మీ అందరు ధైర్యంగా ముందు పోలాగా సేపడమని యేసుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు పదిహేనవ తారీఖు మార్చ్ రెండు సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యర్ ప్రకారంగా మనం ఇంకా జకర్యా గ్రంథంలోని మూడవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ముఖ్యంగా నాలుగవ దర్శనాన్ని ధ్యానిస్తున్నాం మొదటి దర్శనము గొంజి చెట్ల మధ్యలో ఉన్న మనిషి లేక వ్యక్తి రెండవ దర్శనము నాలుగు కొమ్ములు మరియు నలుగురు కంసలు మూడవది కొలకర్ర చేత పట్టుకున్న వ్యక్తి గురించి నాలుగవది పరిశుద్ధపరచబడిన యహోశువ కిరీటని ధరించుకున్న యహోశువ పరిశుద్ధపరచబడి కిరీటని ధరించుకున్న యహోశువ సంబంధించింది ఐదవది బంగారు దీపస్తంభము మరియు రెండు ఒలివ చెట్లు ఆరవది ఎగిరిపోవు కాగితపు పుస్తకము తన తర్వాత గంపాలో ఉన్న స్త్రీ చివరిదిగా నాలుగో రథములు మనము నాలుగవ దర్శనాన్ని పోయినవారం ఆరంభించినాం యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఏ రీతిగుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ముఖ్యంగా యహోశివ గురించి మనం ధ్యానిస్తున్నాం దర్శనంలో జక్కరియాకి దేవుడు చూపిస్తున్నాడు యహోశివ అనే ప్రధాన యాచకుడు కాబట్టి యహోశివ అనే ప్రధాన యాజకుడు ఎవరు అన్న విషయాన్ని మోసే తర్వాత మనకి బయల్ బైబిల్లో చూపించిన యహోశివ వేరే ఈ యహో వేరే ఈ యహోశివ ఎవరంటే ఎరుబాబేలు సమకాలికుడు మనము హగ్గై గ్రంథంలో కూడా చూసినాం కదా హగ్గై గ్రంథంలో మనం గనించినప్పుడు ఈ యహోశివ గురించి గణించడం వాళ్ళని కోరేశ్వజు వారికి అవకాశం ఇచ్చింది మీరు తిరిగి మీ దేశానికి వెళ్లి మందిరానికి కట్టుకోండి పట్టణపు గోడలు కట్టుకోండి అంటే వారితో పాటు బయలుదేరిన ఎరుబాబేలు దావిదు గౌతమానికి సంబంధించిన వాడు అనేవాడు దాని తర్వాత పాటు యాజకుడైన ప్రధాన యాజకుడైన యహోశివ వీళ్ళిద్దరు అక్కడి నుంచి బయలుదేరినరు యాభై వేల మంది యూదులతో పాటు కలిసి సో యాభై వేలలో వీళ్ళు ఈ యాభై వేల మందితో పాటు కలిసి బబులోను నుండి బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ఒక దశలో అర్థం చేసుకోవాలా యహోశివ యా యాచకులాగా ఉన్న అంటే ఒక సేవకుడు బబులోను విడిచిపెట్టి బయటకు వచ్చినవాడు అని కూడా అర్థం చేసుకోవాలా అంటే మతపేరమైన జీవితాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన ఇంకో రీతికి చెప్పాలంటే బబులోను పాపానికి నిలయం గలివీలికి నిలయం అపవిత్రతకు నిలయం అది దొంగల గుహకు నిలయం విగ్రహారాధనకు నిలయం ఆడంబర జీవితానికి నిలయం ఈ లోకానికి నిలయం ఉపవన రీతిగా బబులోనంటే ఈ లోకానికి సాదృశ్యం కాబట్టి లోకామైన జీవితాన్ని విడిచిపెట్టి వచ్చిన యూదులలో వీళ్ళిద్దరు ఎవరు ఎరుబాబేలు మరియు యహుశువా కాబట్టి తీవ్రత కలిగి ఎంతో ఆసక్తితో దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకోవాలా తీవ్రతతో దేవుని దేవుని పట్టణాన్ని తిరిగి కట్టుకోవాలా అనే ఆసక్తితో బయటికి వచ్చిన కాబట్టి ఎప్పుడైనా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి వచ్చాక ఎక్కడని ఆసక్తి ఉంటుంది మనుషులకి నీ జీవితాన్ని మొట్టమొదటిసారి ప్రభు కను అప్పగించినప్పుడు నీకు ఎక్కడని ఆసక్తి రోషం ఉంటుంది క్రమేణా ఏం జరుగుతుంది విషయమే ఈ నాలుగవ దర్శనానికి దర్శనం సంబంధించింది కాబట్టి నాలుగవ దర్శనంలో ఏం జరిగిందన్న విషయాన్ని మనం పోయిన వారం నుంచి ధ్యానిస్తున్నాం దేవుడు జకర్యాకి చూపించిన ఆ నాలుగవ దర్శనంలో ఏమన్న విషయం ఉంది చూడండి జకర్యా గ్రంథము మూడవ అధ్యాయం మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివ నిలబడియుడుటయు బాగా అర్థం చేసుకోండి ఎవరి దగ్గర నిలబడి యహోవ దూత ఎదుట కదా యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడు నిలబడి కాబట్టి ఈ యహోవ దూత ఎవరు అన్నప్పుడు మనకి అక్కడ కన్ఫ్యూజన్ లేదు యహోవ దూత అంటే మన ప్రభుకే సాదృశ్యం కాబట్టి మన ప్రభు ఎదుట ప్రధాన యాజకుడు నిలబడి ఒకనొక రోజు మనమందరము ఆయన ఎదుట నిలవడాలా అన్న విషయం జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి ఇక్కడ యహోశివ గొప్ప జనానికి సాదృశంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన వాళ్ళంతా రక్షింపబడ్డ వాళ్ళు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళకు కూడా ఈయన సాదృశ్యంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలా కానీ యహోవ దూత ఎదుట ప్రధాన యాజగున యహో శివ నిలబడిటయూ నేను చూస్తున్నాను తర్వాత ఏం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం చూడండి సాతాను అయి అంటే కంప్లైంట్ చేసేవాడు అని అర్థం ఫిర్యాదు అంటే కంప్లైంట్ కంప్లైంట్ చేసేవాడు కాబట్టి సాతాను అంటే ఫిర్యాదు చేసేవాడు అంటే వాడి పని ఎప్పుడు ఫిర్యాదు చేయడమే వాడి ఫస్ట్ పని అదే వాడు ఎక్కడ చేసినా పాత నిబంధన కాలం అంతా ఫిర్యాదే చేస్తూ ఉంటాడు దాని తర్వాత క్రొత్త నిబంధన కాలంలో కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటాడు వన్ పని అది అననీయ సభ్యులను ఎందుకు మననానికి అప్పగించు దేవుడు సాతాను ఫిర్యాదు చేయకుండా చేయడు కాబట్టి బాగా కూడా ఎక్కడ పాపము పరిపక్వం చెంది ఉంటుందో అక్కడ పరిశుధాత్మ కూడా అపరిమితంగా పనిచేస్తూ ఉంటాడు అని వాక్యం ఉంది కాబట్టి అననీయ సభ్యులలో పరిశుధాత్మని రుచి చూసిన అంతగా తీవ్రమైన ఆసక్తి కలిగిన వాళ్ళు దేవుని కొరకు కానీ వాళ్ళలో దుష్టుని ఆత్మ చేరడం వలన సంపూర్ణంగా దుష్టాత్మగా మారిపోయారు వాళ్ళు సంపూర్ణంగా దుష్టుని సంబంధులుగా మారిపోయారు కాబట్టి చూడండి పాపపు జీవితము పాపం వచ్చి జీతము మరణం అన్న మరోసారి వాళ్ళ జీవితంలో నెరవేరణ చేస్తున్నాం రక్షణ పొందితే సరిపోదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా రక్షణని కొనసాగించుకోవాల చివరి వరకు అంతం వరకు సాగించిన రక్షిపబడును అని వాక్యం ఉంది కాబట్టి అనే సకర్లు మనకి ఎప్పుడు క్రొత్త నిబంధన కాలం అధ్యాయానికి వస్తే క్రొత్త నిబంధన పుస్తకానికి వస్తే ముఖ్యంగా అపోస్త కార్యాలకు వస్తే వాళ్ళు మనకు ఎగ్జాంపుల్ లాగుంటారు ఒక మాదిరి లాగుట్టారు వారికి దృష్టాంతాలు జరిగింది యుగ సమాప్తికి మనకున్న మనకి బుద్ధి గలవడానికి అవన్నీ రాబడ్డాయి అంటే పాత కాలంలోనే జరిగినాయి కావు అపో కార్యంలో జరిగినవి పకిన సంఘాలలో ఏడు సంఘాలలో జరిగినవి మన కాలంలో తిరిగి రప్పిస్తాడన్న విషయాన్ని మనం ప్రసంగిలో ఎన్నిసార్లు జ్ఞాపకం చేపడ్డం మనం కాబట్టి ఈ రోజు కూడా దేవుడు మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు సాతాను ఫిర్యాదు వాడు ఎప్పటికైనా ఫిర్యాదు అయితే వాడు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి అంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి యహోవ దూత లవాడితే అక్కడ యహో శివ లెవడాడు రైట్ సైడ్ లో సైతాను లెవడాండు అది ఊహించుకోవాలి మనం వాక్యాన్ని మనం ఊహించుకున్నప్పుడు దాన్నే కాంటెక్స్ట్ లైజ్ ఇంగ్లీష్ లో అంటే వాటన్నిటిని మన కళ్ళ ముందు చూసుకోవాలా ఓకే ఇక్కడ నిలబడి దేవుని దూత అతను ముందు ఫస్ట్ యహోష నిలబడి అతనికి రైట్ కుడి పార్శ్వం అంటే రైటే కదా కుడి పార్శ్వం పార్శ్వం అంటే సైడ్ కాబట్టి రైట్ సైడ్ లో సైతాను నిలబడి కంప్లైంట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏమని కంప్లైంట్ చేస్తున్నాడు అని ఉందా అక్కడ అక్కడ ఉందా ఏమని కంప్లైంట్ చేస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి సాతాను యహోషో మీద ఫిర్యాదు చేస్తున్నాడు లేక నిందలు మోపుతున్నాడు ఏమి నిందలు మోపుతున్నాడు అన్న విషయం అక్కడ లేనలేదు ఇప్పుడు కానీ అర్థం తీసుకోవాలి కింద ఉన్న వాక్యం కింద కొంచెం కింది పోతే తర్వాత వాక్యం ఉంది మనం చూపిస్తాను నేను మీకు ఏమని ఫిర్యాదు చేస్తుండకం చేసుకున్నప్పుడు దేవుడు మనకు ప్రకటన గ్రంథంలోని కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేస్తాడు ఎన్నిసార్లు మనం ధ్యానించాం కూడా ఇక్కడ లక్ష మందికి సంబంధించిన వాక్యం అది అక్కడ మనం ఏడవ అధ్యయనం చూస్తాం అది అది అది కాదు ఆ హ్ ఆ దానికి ముందు బ్రదర్ అది ఫస్ట్ ఏడవ అధ్యాయంలో ఉంటుంది దాని తర్వాత పద్నాలుగు అధ్యాయంలో ఉంటుంది లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన విషయం ఫస్ట్ ఏడవ అధ్యాయంలో ఉంటుంది తర్వాత పద్నాలుగులో ఉంటుంది మొదటి ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో లక్ష వేల మంది గురించి ఉంటుంది తొమ్మిదవ వచనం నుంచి గొప్పజనం కనిపిస్తుంది కదా అది గొప్ప జనానికి కానీ నాలుగవ వచనానికి వస్తే మటుకు ఫస్ట్ టైం లక్ష నలభద్ నాలుగు మంది గురించి రాయబడిన వాక్యం అది అక్కడ ఆరంభమై కాబట్టి లక్ష నలభద్ మంది ఎందుకు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారంటే పద్నాలుగవ అధ్యాయనం చూస్తాం వాళ్ళ గుణగణం వాళ్ళ జీవిత విధానం వాళ్ళ సేవా విధానం ఎట్లుందనేది పద్నాలుగవ అధ్యయనం మనం చూస్తాం కానీ ఈ రోజుకి కూడా మతపరమైన క్రైస్తవ జీవితంలో ఈ లక్ష మంది ఎవరు అంటే దేవుడు స్పెషల్ గా ఇస్రాయల్ ప్రజల నుంచి కొంతమందిని ఎన్నుకుంటాడు చివరి దినంలా అన్న ఒక బోధం ఉంది నా సంబంధించిన ఆధారాలు ఒక్కటి కూడా లేవు బైబిల్లో థియాలజీ కాలేజెస్ లో కూడా కామెంటరీస్ లో కూడా చాలా మంది పాస్టర్స్ దాన్ని అదే రీతిగా ప్రకటిస్తూ ఉంటారు కానీ దానికి సంబంధించినది ఒకటి కూడా ఆధారం లేదు బైబిల్ ఆ లక్ష మంది ఇప్పుడున్న ఇస్రాయల్ దేశంలో దేవుడు స్పెషల్గా ఎన్నుకుంటాడంట వాళ్ళని ఎన్నుకొని వారి ద్వారా సువార్త ప్రకటింపజేస్తాడని ఉంది కానీ అక్కడ తీర చూస్తే ఫస్ట్ గుణగనం వాళ్ళంతే వీరు స్త్రీ సాంగత్యంలో అపవిత్రులు కానివారని ఉంది వాక్యం మరి దానికి అర్థమైంది దాన్ని ఎట్లా ఇంటర్ప్రీట్ చేస్తారు కేథలిక్స్ ఏమంటారు తెలుసా కేథలిక్ మతం కదా వాళ్ళు ఏమంటారు స్త్రీ సాంగత్యంలో అపవిత్రులు కానివారంటే పెళ్లిళ్ళు చేసుకోకుండా దేవుని కొరకు సమర్పించబడ్డ వాళ్ళు వాళ్ళకి ఇది సాదృశంగా ఉందని వాళ్ళు అది మాకు సంబంధించింది ఇవన్నీ కాగా యహో సాక్షులనే ఒక మతపరమైన బోధ ఉంది మత మస్తస్ వాళ్ళు అది మాకు సంబంధించిందని వాళ్ళు అనుకుంటారు ఒక్కొక్కడు ఒక్కొక్క లాగనుకో ఇది మాకు సంబంధించింది మాకు సంబంధించింది అనేసి అనుకుంటుంటారు కానీ క్రైస్తవలే అనుకోరు అది మాకు సంబంధించిందని ఈరోజు కూడా ఏ క్రైస్తవ సంఘంలో కూడా ఈ వాక్యము మా కొరకు రాయబడింది ఎందుకంటే వాళ్ళ జ్యేష్ఠ తప్పు హక్కుని అమ్మేసి ఎవరికి ఎవరు అమేషిన్ ఏషావ్ అమేషిన్ రివర్స్ అంటారు దీన్ని ఎప్పుడన్నా ప్రవచనం రివర్స్ అవుతుంటది అని రోల్ రివర్స్ అయితుంది ఇసైల్పల్లి దేవుడు జ్యేష్ఠత్వ జ్యేష్ఠ పుత్రునిగా ఎందుకుంటే దాన్ని అమ్మేసుకున్నాడు ఎవరికి అమ్మేసుకున్నాడు అనిల్ అమ్మేసుకున్నాడు ఇప్పుడు రివర్స్ అవుతుంది అనిల్గా ఉన్న మనము ఇషాలుగా మారి ఇప్పుడు దాన్ని మళ్ళా మనం అమ్మేసుకుంటే మనం రివర్స్ అనిల్గా మారతాం అర్థమవుతుంది మీకు దానికి సంబంధించిన వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి ఈ రోజు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఎహెచ్కల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో ఇస్సల్పెలు ఎట్లా అనియులుగా అయినారనేసి దేవుడే మాట్లాడతాడు డైరెక్ట్ గా ఎవరో ఇంటర్ప్రిట్ చేసింది కాదు ఎవరో తర్జుమా చేసింది అసలే కాదు డైరెక్ట్ గా ప్రభువు మన తండ్రి తన నోటి ద్వారా మాట్లాడిన మాట అక్కడుంది కానీ మనం అర్థం చేసుకోవాలి శారీరకమైన ఇసల్పల్ కొరకుగా చెప్పబడింది ఆత్మీయ ఇసల్పల్ ఎందుకంటే సృష్టి ఆవత్తు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒకటే ఇస్రాయల్ అది దేవుని ఇస్రాయెల్ అది ఇస్రాయల్ యూదుల మధ్యలో కావచ్చు అనిల మధ్యలో కావచ్చు ఒకటే ఇస్రాయల్ అన్న విషయం పౌలు మనకి రోమిల రాష్ట్ర పత్రికలు జ్ఞాప్తం చేసిండు ఎన్నిసార్లు రెండో అధ్యాయము పదకొండో అధ్యాయంలో మనం చూస్తాం అది దళితుల దళితుల కూడా చాలా గేటాగా దాన్ని చూపిస్తారు మనకి కాబట్టి ఇస్రాయల్ అనేది ఒకటే గుంపు ప్రపంచమంతట పాత నిబంధన కాలంలో కూడా ఇస్రాయెల్ ప్రజల మధ్యలో ఉన్నది ఒకటే చిన్న గుంపు అబ్రహము ఒకటే కుటుంబం ఇసాకు ఒకటే కుటుంబం యాకొబుద్ ఒకటే కుటుంబం మళ్ళా పన్నెండు గోత్రాలలో కూడా చిన్న గుంపులే కొంతకాలం వరకు ఎఫ్రాయి ఎఫ్రాయి రోషం కలిగి భవిష్యత్తుని గుర్తించగలిగిన వాళ్ళు సూచనలు కాలంలను గుర్తించగలిగిన వాళ్ళు ఎఫ్రాయిలే పోతర్ మీకు కనిపించారు ప్రకటన గ్రంథం కఫ్రాయిల్ అక్కడ కానీ మనం ఏడవ అధ్యాయప్పుడు బాగా అర్థం చేసుకోవాలా అవి పన్నెండు గోత్రాలు ఉండవు తర్వాత మనము ఆది చూసినప్పుడు యాకోబు పన్నెండు కుమారుల పేర్లు ఫస్ట్ రూబేను దాని తర్వాత చివరికి వచ్చినప్పటికీ బెనియామీన్ కదా చివరికి వచ్చే బెనియామీన్ కాబట్టి రూబేను నుంచి బెన్యామీన్ సీరియల్ ఆర్డర్ ఉంటుంది ఈ ఏడో అధ్యాయంలో సీరియల్ ఉండదు మీరు చూడండి ఎప్పుడన్నా ఎప్పటిక ఉండదా సీరియల్ ఆర్డర్ కాబట్టి ఎందుకు సీరియల్ ఆర్డర్ లేదు ఎప్పుడో పోయింది సీరియల్ ఆర్డర్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలా దేవుని దృష్టిలో సీరియల్ ఆర్డర్ లేదు ఎందుకంటే మనం ఇక్కడ మార్కు సువార్తలు చూస్తామా పదమూడవ అధ్యాయంలో లేక మత్స్య సువార్తలు చూస్తామా ఒక ఉపమానం చెప్తాడు ఒక పని ఒక యజమాని తన తోట పని కొరకు తెల్లవారి లేచి బయలుదేరిండు పనివారిని సమకూర్చుకోవడానికి కొరకు ఇరవై అధ్యాయం సార్ ఇరవై అధ్యాయం సార్ ఇరవై ఆరు ఎందుకంటే ఇరవై అంటే ఆయన మరణానికి ఇరవై నాలుగు సార్లు వెళ్తాడు కదా సరే అక్కడ ఏం మనం చూస్తున్నాం నాలుగు సార్లు అతను ఆ యజమాని తన దాక్ష చోటులో పనివారిని పనిలో పెట్టుకోవడానికి తెల్లవారి దాని లేదు దాని తర్వాత తొమ్మిది గంటలకేమో మధ్యాహ్నము మూడు గంటలకి దాని తర్వాత సాయంత్రం నాలుగు సార్లు కదా ఐదు గంటలకి చివరికి ఐదు గంటలకి కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన సేవకులని తన తోటలోని నడిపించింది ఏం తోట అది ద్రాక్ష తోట కదా మీరు బాగా అర్థం చేసుకోండి ద్రాక్ష తోట అనేది చాలా ముఖ్యమైనది పాయింట్ ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా ద్రాక్ష తోట గురించి మాట్లాడతాడు దేవుడు ఇస్సల్పల్లిని ద్రాక్ష తోటతో పోలుస్తాడు ద్రాక్ష చెట్టుతో పోలుస్తాడు ద్రాక్ష వల్లితో పోలిస్తాడు అది మీకు ఇప్పుడు చూపిస్తా కాబట్టి దేవుని దృష్టిలో తన ద్రాక్ష తోటలో ద్రాక్ష ద్రాక్ష చెట్టు ద్రాక్ష వల్లి తీగలు మీరు తీగలు మీరు మీరు ఫలించాల ప్రతి తీగ ఫలించాలను అంటే మీ మీ తీగలకి ద్రాక్ష పళ్ళు అర్థం ఆయన దృష్టిలో అంటే మీరు ఫలించాలి లోకంలో అంటే మీరు అనేక అనేక మంది కావాలా అది ఫలించడం అంటే మీరు అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి అది ఫలించడం అంటే కాబట్టి ఆయన దృష్టిలో సీరియల్ ఆర్డర్ లేదు నుంచి సాయంత్రం వరకు పనిచేసిన ఒకడు సాయంత్రం ఐదు గంటలకు పనిచేసిండడు కానీ చివరికి కష్టపడికి అందరికి సమంగా జీతం ఇచ్చింది కదా ఎందుకు సమంగా జీతం ఇచ్చింది ఆయన ఇష్టం నువ్వు నేను ఎవరం ప్రశ్నించడం ఆయన ఇష్టం కదా ఆయన ఏమంటుండే నేను న్యాయంగానే కదా మీ తను ప్రవర్తించిన నేను నీతోని ఏం అదే ఇస్తున్నా వాడితోని నేను ఏదో ఒప్పుకున్నానో అదే ఇస్తున్నా వాడికి వాడికి ఎక్కువ వాడికి ఎక్కువ ఇవ్వడంలో నా ఇష్టం అది మీరు ఎవరు కానీ అంతకు వాళ్ళంతా గుణగి గుణగణం ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం వాళ్ళందరూ ఎవరో నేను కొంతకాలం కిందట మీకు చెప్పినా కూడా వాళ్ళు సర్పంలో తిల్లకి సాదృశ్యంగా ఉంటారన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసిన కానీ చివరికి ఐదు గంటలకు వచ్చిన వాళ్ళు లక్ష మంది సాదృశ్యం ఎందుకంటే వాళ్ళు అప్పుడే గొప్ప నుంచి బయటకు వాళ్ళు శివక్ అది నేను అనుకుంటున్నట్ల ఎందుకంటే చివరి కాలంలో సేవకు వచ్చిన వాళ్ళు అంటే వాడు ఐదు గంటలకు వచ్చి పని చేసినా పక్కా పని చేసి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను దేవుడు లేకపోతే వానికి సమంగ ఇవ్వడు జీతం కాబట్టి నువ్వు ఎంత కాలంగా సేవ చేసినవు కానే కాదు ఆయనకు అంగీకారంగా సేవ చేస్తున్నావా అన్న విషయమే ఎందుకంటే యజమాని తెలుసు నువ్వు సరిగ్గా చేసినావా లేదా ఎవడిని మెచ్చుకుంటాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ పని తన పనిలో నిమగ్నం అయి ఉంటాడో వాచ్చుకుంటుంది వానికే ఇస్తానడు బహుమానం అనడా కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తున్న వాడు నిజంగా చేస్తలేడు దాని అర్థం అదే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు అందుకే సమరస్థిరుతులు అంటుండమ్మా మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు ఈరోజు జరుపుతుంది అదే అదే ప్రపంచమంతా జరుగుతుంది వాళ్ళు తెలియని దానిని ఆరాధిస్తున్నారు వేరే ఒక వేసిన ఆరాధిస్తున్నారు వాళ్ళకి తెలియదు కానీ మేము మట్టుకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీ నువ్వు నువ్వు జ్ఞాపకం చేసిన ఈరోజు నాకు ఇది తెలిసింది కాబట్టి నేను ఆరాధిస్తున్నా ప్రభుని ఇది తెలుసుకుని ప్రభుని ఆరాధిస్తున్నా ఆత్మలోనూ సత్యంలో నన్ను ఆరాధించడం నేర్చుకుని నేను కాబట్టి నేను తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నా అనేసి దేవునికి వందనాలు చెప్తున్నా నేను కాబట్టి వాళ్ళు ఎందుకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు దాని ఏం జరిగింది అదే హెచ్కల్ గ్రంథంలో చూస్తున్నాం మనం చూడండి పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభా బ్రదర్ నాలుగవ నాలుగవ అచ్చరం నుంచి చదువుతాం బ్రదర్ నేను చదువుతాను నాలుగు నుంచి కావున నీవు వారికి ఈ సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము ఏమని చెప్పాలా ప్రభు అయిన యహోవా తమ విస్తారమైన విగ్రహములను బట్టి అంటే వాళ్ళు ఎన్నో విగ్రహాలను చేసుకున్నారు అంటే బయటికి కల్పించే విగ్రహాలు కాదు అని కూడా చెప్తున్నారు కదా చూడండి పాత నిబంధన కాలంలో ప్రభు చెప్తుండు విగ్రహం బొమ్మ కాదని విగ్రహం ఏందా చూడండి తమ మనసున విగ్రహం నిలుపుకొని పాత నిబంధన కాలంగా చెప్తున్నాడు నిజమైన విగ్రహం అంటే బయట బొమ్మ కాదు మనసున పెట్టుకునేదే అట్లా ఎప్పుడన్నా మనం అర్థం చేసుకున్నామా వాళ్ళు బొమ్మలు పెట్టుకున్నారు కరెక్టే కానీ పాత కాలంలోనే ఆయన ఆత్మీయ విధానాన్ని మనం జ్ఞాపకం అసలైన విగ్రహారాధన ఇంతగా బొమ్మలు పెట్టుకునేది కాదు మనసున బొమ్మను పెట్టుకోవడం నీ హృదయంలో బొమ్మలను పెట్టుకోవడం అంటే దేనికి అతి విలువని అది విగ్రహం ప్రభు కంటే నీ హృదయంలో ప్రభు తప్ప ఎవరికి విలవని నువ్వు కానీ విగ్రహాలకి విస్తారమైన విగ్రహాలని నీ హృదయంలో పెట్టుకున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు అందుకు ఏమైన మీరు ఆ రీతిగా ఏం చేసుకున్నారు వాళ్ళు నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని అంటే వాళ్ళు ఏం పెట్టుకున్నారు వాళ్ళే అభ్యంతరం పెట్టుకున్నారు దేవుడు అభ్యంతర పరచలేదు వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా అభ్యంతర పరచలేదు వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళే అభ్యంతరం పెట్టుకున్నారు అది ఏందని నేను ఒక్కొక్కసారి మీకు చూపిస్తే ఎప్పుడు కాదు అది ఆ బోధంతా చాలా లోతుకి వెళ్ళిపోతా ఉంటది ఆ అభ్యంతరమైనది ఏందనేది మనం ఇప్పుడు చూడం అంటే ఒక రకమైన ఆమోసు గ్రంథంలో చూసినాం ఒకరోజు మనం ఒక రకమైన విగ్రహాన్ని పెట్టుకున్నారు వాళ్ళు అరణ్యంలో మెలేకు దేవత నక్షత్రాన్ని మోస్వాళ్ళు వాళ్ళ హృదయంలో నక్ష అందుకే మెడగా వేసుకుంటారు ఈ రోజు కూడా నక్షత్రం ఉంటుంది వాళ్ళ మెడలు క్రిస్టియన్స్ కి సిల్వ ఉంటుంది కదా సిల్వ కూడా ఒక రకంగా నక్షత్రం లాగానే ఉంటుంది మీరు గమనించండి ఎప్పుడన్నా నాలుగు కోణాలు దానికి నక్షత్రానికి ఆరు కోణాలు ఉంటాయి అంత తేడా ఐదు కోణాలు లేక ఆరు కోణాలు ఉంటాయి నక్షత్రం ఇస్రాయల్ దేశంలో ఉండే వాళ్ళు మెడలు వేసుకుంటే సిల్వకి ఆరు కోణాలు ఉంటాయి అట్లా ఆరుంటాయి కొనాలు వాటి కోణాలు ఆరుంటాయి క్రిస్టియన్స్ పెట్టుకునే స్టార్ ఐదు ఉంటాయి కొనాలు సరే నేనేదో వాళ్ళకెళ్ళి మీకు ఏదో చూపించాలని చెప్తాను నేను నేను చెప్పేది ఏంటంటే ఓ విషయంగా అర్థం చేసుకోండి వాళ్ళు అభ్యంతరపరచు విగ్రహాన్ని వాళ్ళ మనసులో పెట్టుకున్నారు అభ్యంతరాన్ని నువ్వే నీ హృదయంలో పెట్టుకుని పెట్టుకున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అరీదిగా పెట్టుకోవడం వల్ల మీరేం జరిగిందో మీరేమైన చూడండి అభ్యంతరము పెట్టుకుని ప్రవక్త యొక్కకు వచ్చు ఇస్రాయిల్ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులయ్యరి గనుక నేను వారి హృదయమును లోపరిచినట్లు యుహోనకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను కాబట్టి ఏ రీతిగా దేవుని బిడ్డలు అన్నిలు అవుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం అనిలు అంటే పరదేశులు లేక గుర్తింపు లేనివారు అని అర్థం అన్యులంటే గుర్తింపు లేని వారు అర్థం ముద్ర లేనివారు అని కూడా అర్థం కో చెప్పాలంటే అన్యులు అంటే మనవాళ్ళు అని ఎట్లంటాం ముద్ర అంటే ఒక గుర్తింపు అనేది ఉంటుంది వీళ్ళు మనవాళ్ళు ఒక గుర్తింపు లాగా చెప్పుకుంటాం ఏదో ఒక గుర్తింపు ఉంటుంది అని వీళ్ళంతా మన వాళ్ళని చెప్తాం గుర్తింపు ఉంటుంది అట్లనే దేవుని దృష్టిలో కూడా గుర్తింపు పొందిన వాళ్ళంతా ఆయన పరిశుధాత్మ చేత ముద్రింపబడ్డ అనిలు ముద్ర లేనివారు కాబట్టి ముద్ర ఉన్నవాళ్ళు ముద్రని పోగొట్టుకున్న వాళ్ళు ఆ రీతిగా ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది మనకి ఒకప్పుడు రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పోగొట్టుకున్న వాళ్ళతో సాదృశంగా ఉన్నారో ఈ గుంపు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం మటుకు ఎట్టి పరిస్థితిలో అనిలు గడడానికి వీల్లేదు నీ హృదయంలో నువ్వు దేనికి విలువనిచ్చినా ఏ వస్తువుకి విలువనిచ్చినా ఏ వ్యక్తికి విలువనిచ్చినా ఏ సంస్థకు విలువనిచ్చినా ఏ వ్యవస్థకు విలువనిచ్చినా నీ లోకంలో దేనికి విలువనిచ్చిన ప్రభు కంటే అది విగ్రహమే అది నేను అభ్యంతర పరుస్తుంది అంటే నీకు రావాల్సిన మేలు ఏమి రావు ఆయన నుంచి రావాల్సిన కృప వరాలు నీకు రావు ఆయన నుంచి రావాల్సిన అద్భుతాలు నీ జీవితంలోకి ఏమి రావు ఎందుకంటే అభ్యంతరపరచు దాన్ని నువ్వే పెట్టుకున్నావు ఆయన పెట్టింది కాదు కానీ నువ్వు ఆ రీతిగా చేస్తే ఏం జరుగుతుంది చూడండి గొప్ప జనానికి సంబంధించిన బోధయ ఈ విషయం వాళ్ళంతా విగ్రహాలని వాళ్ళ హృదయంలో తెచ్చుకొని బయట పెట్టుకుంది కాదు వాళ్ళ హృదయంలో తెచ్చుకొని దేవునికి అనులైనరు కాబట్టి వారిని ఏం చేస్తా నేనే వాళ్ళని రూపర్చుకుంటా నేనే వాళ్ళ తను మాట్లాడుతున్నా అంటున్నాడు కాబట్టి మాట్లాడాలా వాక్యంతోనే మాట్లాడతాడు ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి హెచ్చరించమన్న ఆరో వచనంలో మన సేవ జీవితం కూడా అంతే ఇవన్నీ మనం చూపించాలా వాళ్ళకి చెప్పాలా ఎట్లా సేవ దేవుని బిడ్డలు అన్ని అవుతున్నారన్న విషయాన్ని అడుగుతారు కదా వాళ్ళన్ని ప్రశ్నలు ఇవన్నీ దీర్ఘంగా మనం చూపించాలి వాళ్ళకి తర్వాత ప్రభువుకు యూహో సెలభిస్తుంది మీ విగ్రహంలను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యము అన్నిటినీ మాని మనసు తిరుపుకొనుడి కాబట్టి ఆయనకు కావాల్సింది మనసు తిప్పుకోవడం ఇస్రాయేల్ అంటే దేవుని బిడ్డలు మనసు తిరుపుకోవాలా ఏడవ వర్షాలు తిరిగి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది రెండవసారి చూడండి ఇస్రాయలలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనా నన్ను అనుసరింపక నాకు అనులై ఆయన అనుసరింపని వాళ్ళంతా అనిలు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ఆయన చెప్పిన వాక్యాన్ని పాటించకపోతే కూడా అనిలు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనిలు ఎవరంటే హృదయంలో విగ్రహాలను పెట్టుకున్న వాళ్ళు రెండవది ఆయన వాక్యాన్ని అనుసరించని వారు లేకపోతే ఆయన రెండు సార్లు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు ఏ రీతిగా క్రమంగా అంటే లేక క్రమేణ స్టెప్ బై స్టెప్ దేవుని బిడ్డలు ఎట్లా అనులైతారు అంటే ఫస్ట్ పాయింట్ విగ్రహం హృదయంలో తెచ్చిపెట్టుకోవడం సెకండ్ పాయింట్ ఆయన ఆయనను అనుసరింపక ఆయన వాక్యాన్ని అనుసరింపక రెండు ఇవి ప్రొగ్రెస్ అంటాం ప్రొగ్రెసివ్ అంటాం అంటే క్రమేణ అంటే కాలము ముగించే కొద్దీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి విగ్రహాలు తెచ్చిపెట్టుకోవడం ఎండింగ్ పాయింట్ ఏంది ఆయనను అనుసరించకపోవడం ఎప్పుడైతే నువ్వు విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంటావో ఆయనను అనుసరించడం మానేస్తావు అని కూడా అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయనను అనుసరించడం మానేస్తే ఎండ్కి నువ్వు కంప్లీట్ గా అన్యన్ అయిపోతావు అంటే ఒక అన్యుడు కావాలంటే కూడా అది ఒక కాలం పడుతుంది అని అర్థం నువ్వు రక్షించాలంటే కూడా ఒక కాలం పడుతుంది నీ రక్షణను కొనసాగించుకోవాలంటే కూడా ఒక కాలం పడుతుంది ఆయన తిరిగి వచ్చేంత వరకు నేను రక్షణ పట్టుకొని ఉండాలంటే అది ఒక కాలం కాబట్టి ఆ కాలము ముగించే టైంకి వీళ్ళు సంపూర్ణంగా అనిలైతున్నారు అప్పుడు ఆయన ఏం పట్టుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు వచ్చి విడిచిపెట్టేస్తారు కదా అదే జరిగేది యుగ సమాప్తిలో వాళ్ళని విడిచిపెట్టలేడు వాళ్ళని ముద్దు పెట్టుకోలేడు ఏం చేయాలా వాళ్ళని సంపూర్ణంగా ఆయన ఆకర్షించుకోవాలని ఇక్కడ రాయబడింది కదా నేనే వచ్చి కాబట్టి ఐదవ ఐదవ అసరం చివరి భాగంలో నేను వారి హృదయంలో లోపరచినట్లు యుహోవానగు నేనే వారికి ప్రతిత్తరం ఇచ్చుతున్నాను ఆయననే చివరికి లోపరుచుకుంటాడు ఎందుకంటే వాళ్ళు అనిల్ వాళ్ళని ఆయన లోపరుచుకోవాలా ఎట్లా లోపరుచుకోవాలా లోపరుచుకోవడం అంటే ఏంటి ఎవరైనా చెప్పండి ఎట్లా తీసుకుంటాం హ్యాండ్ ఓవర్ ఓవర్ విన్నాడు దెబ్బలు మీరు పశువులను చూడండి దాన్ని ఎట్లా లోపరుచుకుంటారు భార్యను ఎట్లా కొడుతుంది ఎట్లా లోపరుచుకుంటావు అంతే మళ్ళీ అది విధానం ఆయన కొట్టకపోతే మనం ఆయన బిడలం కావని హెబ్బల రాష్ట్ర కాబట్టి ఆయన శిక్షించకపోతే మనము కుమారులం కాదు దుర్బీజలం అంటే మంచి అంటే లేని వారు అనర్థం దుర్బీజలు అంటే తండ్రి లేనివారు తండ్రి తెలియని వారు అనర్థం ఇవన్నీ మనము క్రొత్త నిబంధన కాలంలో క్రొత్త క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యాలలో ఎన్నో చూసినాం ఇవన్నీ విషయాలు మనకి రివర్స్ తిరిగి చూపిస్తాను ప్రభు ఏ రీతిగా గొప్పజనం తయారైంది లేక యహశువా గొప్పజనం సాదృశంగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తాను మీకు వాళ్ళు ఏ రీతిగా స్టార్టింగ్ నుంచి వాళ్ళు చివరికి యాభై వేల మంది యూదులు బయటికి తిరిగి వచ్చినాక రోషం కలిగి తీవ్రత కలిగి ప్రముఖులకు జీవించాలని తిరిగి వచ్చినాక ఏం జరిగింది స్టార్టింగ్ విగ్రహాలు పెట్టుకున్నారు కొంతకాలానికి ఆయన అనుసరించడం మానేసినారు కాబట్టి సంపూర్ణంగా అనిలైనరు తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమై నా విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన నెల యొహోవను అగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను ఆ మనుషులను నేను ఆ మనుషులకు నేను విరోధినై నేను యహోవనని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జిల్ల నుండి నేను వారిని నిర్మూలము చేసేదను అని విడదీస్తాడు సెపరేట్ చేస్తాడు ఇందుకు ఈ రీతిగా గొప్ప జనాన్ని శిక్షిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా సో ఫస్ట్ పాయింట్ గొప్ప జనం అందరూ శ్రమల పాలై మరణించడం సెకండ్ పాయింట్ తొమ్మిదవ వర్షంలో కాదు తొమ్మిది కాదు మరియు ప్రవక్త యొక్క మోసపోయి కాబట్టి ప్రవక్తలు మోసపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఎవరు మోసపోతారు ఫస్ట్ నువ్వే మోసపోలా మోసపోవాలనుకుంటే నువ్వే మోసం నుంచి బయట రావాలా రావాలనుకుంటే వ్యక్తిగతమైన జీవితం అని కాబట్టి మరియు కాబట్టి మన ప్రవ్వే మోసగిస్తాడనుంది చాలా తేట్టగా ఉంది కదా తెసం రాష్ట్ర పాత్రిక చూసినాం మోసపుచ్చి ఆత్మని పంపిస్తారు దేవుడని పాత నిబంధన కాలంలో ప్రభు డైరెక్ట్ చెప్తున్నాడు ఆహాబుని మోసగించిందెవరు సైతాన్ పంపించిందెవరు ప్రవ్వే యోబు విషయంలో జరిగిందేంది సైతాను యోబుని హింసమలపాలు చేసింది ఎవరు చెప్పి చేయమని ప్రవ్వే అప్పగించింది కాబట్టి ఎప్పుడైనా గానీ ఇది క్రైస్తవులకు అర్థం కాదు ఎప్పటికీ అర్థం కాదు ఈ సత్యం అంటే ఏదో ఉంది దేవుని దృష్టిలో ఏదో ఉంది అంటే దేవుడి దృష్టిలో సైతాన్ కూడా దేవుని పని చేస్తున్నాడు ఇది చెప్తే కష్టం కదా వినడం సైతాన్ కూడా దేవుని సేవ చేస్తున్నాడు అంటే చెప్పడానికి కష్టం అంటే దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు అంటే సేవ చేసినట్లే వాడు కూడా ఓరితే కానీ గనహీనమైన ఘటంలాగా సేవ చేస్తున్నాడు దాని కొరకు వాడు సిధపరచబడ్డాడు అట్లా నేను పరచబడ్డాను దాని కొరకు వాడు తయారు చేయబడ్డాడు కాని వాడు ప్రభు కొరకు వెలుగుగా లూసిఫర్ అంటే లైట్ బేరర్ అని ఉంది అంటే కాగడ పట్టుకునేవాడు వెలుగుని ధరించుకునేవాడు వెలుగుని పట్టుకునేవాడు అనర్థం లూసిఫర్ అంటే అటువంటి వాడు చీకటిని ధరించుకోవాల్సి వచ్చింది కాబట్టి చీకటి పనులు చేయక తప్పదు వాటికి అప్పగించండి కాబట్టి వాడు ఆ రీతిగా తయారైంది కాబట్టి ఇక్కడ కూడా అంతే ప్రవక్త మోసపోయినాకనే ఆయన సంపూర్ణంగా మోసం కాగిస్తారు దేవుడు చూడండి మళ్ళా మరియు ప్రవక్త యొక్క మోసపోయి ఒక మాట చెప్పినలా అంటే మోసపోయి మోసపుచ్చి మాటలు చెప్పినడలా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీ సేవ జీవితంలో నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తేప్పుడు నువ్వు దేవునికి ప్రవక్తలాగే లోకంలో సంఘం ఎదుట నిలబడిన వాక్యం చెప్తున్నావు నువ్వు దేవునికి ప్రవక్తలాగున్నావు సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రవచిస్తున్నావు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు కానీ బైబిల్ అంతా ప్రవచన వాక్యమే నువ్వు చెప్పేది కూడా ప్రవచన వాక్యమే కానీ నువ్వు మోసపోయి ప్రకటిస్తే అంటే మోసమును ప్రకటిస్తే అని అర్థం మోసపోయి మరియు ప్రవక్త యొక్క మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల అంటే మోసపుచ్చు మాటలు చెప్పిన ఎడలా యహో నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చి వాడనై నేనే వానికి విరోధినై చూడండి నువ్వు ఇంత మోసపోతే నిన్ను సంపూర్ణంగా మోసంకి అప్పగిస్తాడు దేవుడు దాని తర్వాత నీకు విరోధి అవుతాడు ఇది చాలా కష్టతరం వినడము చాలా కష్టతరము జీర్ణించుకోవడం అందుకే మనము ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కొమ్మరించుకోవాలి ప్రతి మనము భయంతో వణుకుడుతో ఆయన సన్నిధికి పోయి ప్రార్థనలో ఉండాలి మనం ప్రతి రోజు ప్రతి సాయంత్రం ప్రవ్వా నేనేమన్నా మోసపోయినా నేనేమన్నా మోసం ప్రకటిస్తానా నన్ను పరిశీలించి ప్రవ్వా అని నువ్వు ఆయన సన్నిధిలో పసిపిల్లలాగా గోదాడాల మనకు చాలా ఇంపార్టెంట్ మనము పెరిగే వయసు పెరిగే సేవలకు కొనసాగే కొద్దీ చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసిన ప్రవ్వా ఈ విషయాలు నాకు బయల్పర్చి సేవ జీవితంలో క్రైస్తవులు సేవకులు ఈ విషయాలు అడిగారు ప్రవ్వా నాతో మాట్లాడిన ఒకవేళ నా సేవ జీవితంలో ఏమైనా తప్పులు ఏమో చూపించి అని ఎవ్వడూ ప్రార్థన చేయడు నేను కరెక్ట్ గానే చేస్తున్నాను అనుకుంటారు ఈ ప్రవక్తల లాగానే నేను సేవ కరెక్ట్ గానే చేస్తున్నాను అనుకుంటారు నేను పొద్దున పోయి సాయంత్రం వరకు అలసిపోయి వస్తున్నాను అనుకుంటున్నారు అది శరీరకంగా చూసుకుంటున్నావు నువ్వు కానీ నీ హృదయాన్ని చూస్తలేవు నువ్వు సరేనా క్రమబద్దమైన సేవ చేసినవా లేదా అనేది నువ్వు ను నువ్వు కరెక్ట్గా వాక్యం చెప్తున్నావా లేదా అని పరిశీలించుకుంటులేవు ఆ వాక్యం అర్థం కావడానికి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా లేదా అది కూడా నువ్వు చూసుకుంటలేవు అంత సిస్టమేటిక్ అంత ఆటోమేటిక్గా జరిగిపోవాలా అన్న జీవితంలో మనం ఉంటున్నాం ఏదో ఆదివారం వచ్చింది ఏదో వాక్యం చెప్పాలా అని అట్లుంటున్నాం కానీ మనల్ని మనం పరిశీలించుకొని అనే సన్న ప్రవ్వా నేను మోసపోకుండా నన్ను కాపాడు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎప్పుడన్నా ప్రవ్వా నేను ఎట్టి పరిస్థితులు మోసపోవద్దు మేము ఎట్టి పరిస్థితులు మోసపోద్దు అని ప్రార్థన చేసినవా మాకు సాయం తెచ్చే ప్రవ్వా మేము ఒక ఒకవేళ మోసం మా దగ్గరికి మేము ఎట్లా దాని నుంచి బయటపడాలా ప్రవ్వా దాన్ని ఎట్లా గ్రహించాలా అని మీరు అడగాల మార్గాలు నేను అడుగుతాను ఎందుకంటే ఇదే విషయం చూడండి అనేక ప్రాంతాల్లో పోయి వాక్యం చెప్పే నిన్ను మోసగించడానికి కూడా వాడు ప్రయత్నిస్తాడు ఎట్లా తెలుసా వాడి హృదయంలో ఎట్లా గర్వం వచ్చిందో నీ హృదయంలో ఎట్లా గర్వం వస్తుంది అప్పుడు నువ్వు అభ్యంతరాన్ని పెట్టుకుంటావు నేనే గొప్పవా నాకే దేవుడు ఎన్నో విషయాలు బయలుపరచిన నువ్వు కారణంగా వేసుకుంటావు అటువంటి విషయాలలో నీకు నువ్వే విగ్రహం అయిపోతావు మనం అట్లా కాడానికి వీల్లేదు మనం ఎట్టి పసులో ఈ లోకంలో ఏ విషయంలో కూడా మనం గొప్పవాళ్ళం కాదు ఆయన దృష్టిలో మనము దేనికి గొప్పవాళ్ళం కాదు ఆయన మనల్ని గొప్పవాళ్ళంగా మార్చుకున్నాడు మన మంచితనాన్ని బట్టి కాదు మన తెలియని బట్టి కాదు ఆయన కృపాని బట్టే కాబట్టి సులువ మరణాన్ని బట్టి మనం అతిశయించాలంది వాక్యం కాబట్టి దేని విషయంలో కూడా మనం గర్వించడానికి వీల్లేదు అతిశయించడం అంటే గర్వించడం కాబట్టి శిలువ మరణాన్ని బట్టి మనం అతిశయించాలని కొరింతల్ రాష్ట్రపతి పౌలు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి శిలువ మరణం చూసిన గర్వపడుతుందా చెప్పండి నా ప్రభు నా శిల మీద మరణించిండు నేను గర్వపడాలినా ఏమైనా అర్థం దానికి అంటే నువ్వు దేని విషయంలో కూడా గర్వపడానికి వీల్లేదు ఎందుకంటే మరణించింది అయినా అర్థమవుతుందా మీకు మరణించింది అయినా నా పాపములు మోసింది అయినా నేను చావాల్సింది ఆయన నచ్చిండు ఇంకా గర్వపడేది అంటే దేని విషయంలో గొప్పవానివి కావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆయన అంతటి గొప్పవాడే శిలుమరాన్ని భరించిండంటే ఇంకా నువ్వు దేని విషయంలో గర్వపడాలా అసల్ని గర్వించడానికి ఏది కూడా లేది లోకంలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనకి ప్రార్థనా జీవితం చాలా అవసరం మనం మోసపోకుండా ఉండాలంటే ఆయన మనల్ని మోసానికి అప్పగించకుండా ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో గోసడాల నేను ఇంతగా ప్రాంతాలలో పోయి వాక్యాలు చెప్తున్నాను అనేక మందికి వాక్యాలు చెప్తున్నా గొప్ప గొప్ప వాళ్ళు నన్ను పొగుడుతున్నారు ప్రవ్వా నాకు సాయంపడు ప్రవ్వా నేను మోసపోతున్నది నన్ను పొగిడితే నేను మోసపోయినట్లేదు ప్రవ్వ నిన్ను పొగడాలా కానీ నిన్ను పొగడకపోతే ఖచ్చితంగా ఇది ఏదో మోసము నన్ను కరణించి ప్రవ్వ చివరి వరకు నా వంతులే నేను ఉండాలంటే నేను మోసపోవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళని కొట్టివేస్తాను చూడండి నేను వారికి విరోధినై నా జనులైన ఇస్రాలో నుండి వారిని నిర్మూలము చేసేదన్ను ప్రవాన్ని నిర్మూలన చేస్తాడు దేవుడు ఇక్కడ నుంచి ఇస్సాల్ జనుల మధ్యలో నుంచి అంటే వాళ్ళు చివరికి ఆయన విశ్రాంతిలో ప్రవేశించారు అది చాలా భయంకరం ఊహిస్తే వల్లు జల్దరిస్తుంది నాకైతే ఎంత ప్రయాసపడి ప్రభావ నీ ప్రవచించలేదంటారు చివరికి వాళ్ళకి సంబంధించిన విషయం నీ నామిన రోగులను స్వస్థపరచలేదా దయ్యంలో వెళ్లగొట్టలేదా నీ నామిన ప్రవచించలేదా అంటే అక్రమం చేయవన్నారా మీరు నాకు తెలియదు కాబట్టి ఇది చాలా కష్టతరమైంది ఈ వాక్యం వినాలంటే చివరిగా ఈ విషయం చూడండి సర్పంలు తేళ్లతో ఏరీతిగా గొప్ప జనం సహవాసం చేస్తుంది దాని వల్ల వచ్చే అనర్థం అదొక్కటి చూపించి నేను మీకు ముందుకు వెళ్ళిపోతాము వాక్యానికి పదకొండులో పదకొండవ వచనంలో నా జను నా జనులగునట్లు నేను వారికి దేవుణ్ణయుడినట్లు వారు అలాగున తమకు కలుగ చేసుకున్న రోషమును రోషమునకు శిక్షణ అందుతరు కాబట్టి గొప్ప ప్రవక్తలని నిర్మూలన చేస్తారు అని ఇంత తేటగా ఉంది ఇంకా తాన్ తర్వాత చూడండి కాబట్టి ప్రవక్త యొద్ విచారణ విచారించే వారి దోషం ఎంతో బాగా తీసుకున్నారు దేవుని దృష్టి ఎటుంటుందో ప్రవక్త యొద్ధ విచరించే దోషము ఎంతో అంటే అబద్ధ ప్రవక్త జరిగే వినేవాళ్ళు వీళ్ళంతా గొప్పచనం కాబట్టి ప్రవక్త యొద్ధ విచరించిన వారి దోషం ఎంతో ప్రవక్త దోషమును అంతే కాబట్టి దేవుడు కొలత వేస్తే ఎట్లా ఉంటదన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన కొలతలు ఎట్లునే చూడండి ఫస్ట్ నువ్వు మోసపోతే నేను ఫుల్ గా మోసానికి అప్పగించేస్తాడు ఆయన కొలత అది దాని నువ్వు అబద్ధాలు చెప్పే ప్రవక్త దగ్గర నీకు దోషం చెప్పేవాడికి కూడా దోషం అంత దోషంతో నిండింది మతపరమైన జీవితం అట్లా అర్థం చేసుకుంటామా మనం అంటే దేశం దోషంతో నిండింది అంటే ఆ సేవ జీవితం లేక దేవుని యొక్క మందిరము అంతా దోషంతో నిండి ఉంది అని చెప్పడం కూడా కష్టమే కాబట్టి దేశం అంతా దోషంతో నిండి ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన చివరిగా ఒక హెచ్చరికను ఇస్తున్నాడు ఎందుకు యహోశివ చూడండి మరోసారి జకరే గ్రంథము మూడవ అధ్యాయంలో ఎందుకు సాతానుడు యహోశివ మీద ఫిర్యాదు చేస్తున్నాడు లేక నిందలు మోపుతున్నాడు రెండవ వచ్చిను యహోవాని గద్దించును దాని గద్దు మనము సాతాను గద్దించేవాడు మికాయల దూత అని కాని ఇక్కడ లేదు మికాయలు దూత కదా కానీ ఎవరు సాతాని హెచ్చరిస్తారు ఇక్కడ నువ్వు నేరాలు మోపుతున్నావు కరెక్టే కానీ యహోవాని గద్దిస్తాడు అని విషయాన్ని జ్ఞాపించాడు ఫస్ట్ పాయింట్ యహోశివ మీద ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాడు అక్కడ ఉంది కదా మూడవ వస్త్రంలో యహోశివ మలిన వస్త్రములు ధరించుకున్నవాడై దూత సముఖంలో నిలబడి ఉండగా ఆయన కొలత వేసినాక జరిగింది విషయాలు మందిరాన్ని కొలతలు వేసిండు దానికి ముందు దర్శనంలో కొలతలు వేస్తే ఏం జరిగింది అన్న విషయమే మటప గుండకు సంబంధించిన బోధ కాబట్టి మటప బోధ మనల్ని తిరిగి వెంబడిస్తా ఉంటది ఆయన కొలతలు ఆ కొలకర చేత పట్టుకొని మందిరానికి ఏం జరిగింది అన్న విషయమే నాలుగవ దర్శనంకి అది యాన్సర్ అన్నట్టు ఆ కొలతకి యాన్సర్ ఇది కాబట్టి అట్లా ఇక్కడ మనకి కామెంట్రీస్ లో చూడం ఏ బైబుల్ పుస్తకంలో చూడడం మూడవ దర్శనానికి యొక్క జవాబే నాలుగవ దర్శనం అని ఆయన కొలత వేసినప్పుడు యోహశివ ఎట్లా ఉన్నాడు మలిన వస్త్రములు ధరించుకున్నాడు అంతకుముందు పరిశుద్ధ వస్త్రములు ధరించుకున్నవాడు దానికి తర్వాత మలిన వస్త్రం ధరించుకున్నాడు తీవ్రత కలిగి ఆసక్తి కలిగి దేవుని కొరకు జీవించాలని తీర్మానించుకొని బబుల నుంచి బయటికి వచ్చినాడు అంటే పరిశుద్ధ వస్త్రాలు ధరించుకున్నాడు పవిత్రమైన వస్త్రాలు ధరించుకున్నాడు దాని తర్వాత కొంతకాలానికి మైల వస్త్రాలు ధరించుకున్నారు అప్పటికి మనం చూసినాం ఎన్ని సంవత్సరాలైంది వాళ్ళు వచ్చి అప్పటికి మందిరం కంప్లీట్ కట్టలే పంతొమ్మిది సంవత్సరాలు ఏమైంది కదా పదిహేను సంవత్సరాలు అక్కడ చూసినాం మనం అగై పద్దెనిమిది సంవత్సరాలు ఏమో పద్దెనిమిది వాళ్ళు మందిరం గట్టి మందిరం కట్టాల్సింది పోయి మర్చిపోయి సారంభి వేసిన గృహాలలో నివసిస్తున్నారు వాళ్ళ కొరకేమో మంచి ఇండ్లు కట్టుకున్నారు మందిరాన్ని విడిచిపెట్టిరు అది మనం పద్దెనిమిది సంవత్సరాలు జరిగిన విషయం అది అంటే దేవుని మందిరాన్ని కట్టుకోవాలా అని తీర్మానించుకున్న వాళ్ళు సొంత మందిరాలు కట్టుకున్నారు అంటే విగ్రహాదికులు అయిపోయినారు అన్న విషనకడ చూపిస్తుంది ప్రభు అదే ఇక్కడ చూపిస్తున్నాడు యహోశివ గొప్ప జనానికి సాదృశ్యంగా ఉన్నాడు గొప్ప జనము ఇప్పుడు ఎట్లా తెరైనరు ఆయన టైంలో మైల వస్త్రాలు ధరించుకున్నారు మలినం అంటే అపవిత్రమైన వస్త్రములు అందుకే వాళ్ళు ప్రడగ్బందం ఏడవ అధ్యాయానికి వస్తే వాళ్ళు అప్పుడు గొరపిల వస్త్ర గొరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు కడుక్కున్నారు అంతవరకు మైల వస్త్రాలతోనే ఉన్నారు ఆ విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసింది ఈరోజు కాబట్టి యహోశివ అంటే దేవుడే రక్షించను అని అర్థం కాబట్టి దేవుడు రక్షించిన వాడు మైల వస్త్రాలను ఎందుకు ధరించుకుంటాడు అంటే వాడు ఆ రీతిగా తయారెత్తండు విగ్రహారీతి కూడా అయిపోయి ఆయనను అనుసరించడం మానేసి అనుడైపోయి అంటే అనుడు అంటే మైల వస్త్రాలు ధరించుకున్నావాడు అని అర్థం అట్లా మీరు దాని తర్వాత పదిహేనవ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఈరోజు నేను చూపిస్తాను ఎందుకంటే యోషుకు సంబంధించిన బోధ ఇప్పటికి ముగించాం మనం ఎందుకంటే గొప్ప సంబంధించిన విషయాలే మనకు ఆసక్తి ఎందుకంటే ఆయన కూడా ఏం చూసినప్పుడు ఎప్పుడు ఏడ్చిన వాడు గొప్ప జనం అంటే వాళ్ళని చూసినప్పుడు ఎంతో జయగలిగిన వాళ్ళని విడిచిపెడితే మధ్యలో మూర్చిలి చనిపో పడిపోతారేమో చనిపోతారేమో భయంతో ఐదు రొట్టెలు రెండు చేపలు వాళ్ళకి ఐదు మందికి పంచండు గొప్ప జనం ఎప్పుడు మనసు గొప్ప మీద ఉంది ఆయన మనసు కాబట్టి మనం కూడా ఆయన ఆయన మనసును ధరించుకున్న వాళ్ళం మనం కూడా గొప్ప సంబంధించిన విషయాలలో ఆసక్తి కలిగి ఉంటాం మనం మన గురించి మనం ఎక్కువ పట్టించుకోం ఎందుకంటే మనము ఆయనకు సమర్పించుకున్న వాళ్ళము ఈ లోకం మనం ఏమి ఆకరించుకోకంలో దేని మనం ఆశిస్తలేం మన జీవితాలు ఆయనకు సమర్పించుకున్నాం ఆయన కొరకే జీవిస్తూ ఉంటాం కాబట్టి మనం వాటిని వాటి పట్ల ఆసక్తి చూపించాం పదిహేనో అధ్యాయంలోని కొన్ని వాక్యాలను మీకు చూపించేసి తిరిగి మనం జకర గ్రంథము అధ్యాయానికి వెళతాం చూడండి ఏహెచ్కెల్ గ్రంథము పదిహేనో అధ్యాయంలో మరియు యహోవాకు నాకు ప్రత్యేకమై ఇలాగ సెలవిచ్చింది నరపుత్రుడా ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో నున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్రల ఏమైనా శ్రేష్టమా ద్రాక్ష దాని కర్ర దానికి మొద్దుంటదా తీగలాగానే ఉంటది కదా అది ఏమన్నా ఇతర చెట్ల గట్టిదా శ్రేష్టమైందా విలువైందా దేనికైనా పనికొస్తుందా గోడకి మేకుల్లా గొట్టుకోవచ్చా డోర్స్ చేసుకోవచ్చా తలుపులు చేసుకోవచ్చా కిటికీలు చేసుకోవచ్చా అటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నావు అక్కడ అది దేనికైనా దేని విషయంలోనైనా శ్రేష్టమైనదా ఏ పనికైనాను దాన్ని కర్రను తీసుకుందురా ఏమి ఏ యొక్క ఉపకరణము తగులించుకున్నకై ఎవడైనా దాన్ని కర్రతో మేకునైనాను చేయు చెక్కలతో మేకులు చేస్తారు ఇట్లా ద్వారాలకి లాక్స్ లాగా పెడతారు వాటిని ఆ మేకు ఇంత లావుగా ఉండి మేకులు కొడతారు చెక్కతో ఆ ఆ ఎద్దు తోలే బండ్లకి కట్టినప్పుడు చక్రాలు చక్రాలకేసి అటు లాక్ లాక్ కడతారు అది మేకులు అంటారు వాటిని కట్టెతో చేస్తారు మేకులవి కానీ ద్రాక్ష చెట్టు దాంతో ఏమైనా చేయగలరా అది దేనికైనా పనికి వస్తుందా అంటే ఆయన చెప్తున్నాడు ద్రాక్ష దేనికి పనికిరాదు దాన్ని దేనికి పనికిరాదు అన్న విషయాన్ని జ్ఞాప్తం చేస్తున్నాడు చూడండి నాలుగో వర్షంలో అగ్నిచేత గాని దాని రెండు కొడలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి దేనికైనా తగునా కాలకముందు అది ఏ పనికిని తగకపోయినే అగ్ని దాని అందు రాజా రాజీ దాని కాల్చిన తర్వాత అది పనికి వచ్చిన దేనికి పనికి రాదన్న కాబట్టి ప్రవేణ యహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అగ్నికి అంటే శ్రమల గుండా పోతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు వాళ్ళు అన్నిలు అయిపోయినారు కాబట్టి ద్రాక్ష చెట్టు అడవి చెట్టులో ఎలాంటి సారీ కావున ప్రభుణవ ఇలాగ సెలవు ఇచ్చినాడు నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు ఎలాంటిదో ఎరుసలేము కాపురస్తులను అలాంటి వారే కాబట్టి ద్రాక్ష చెట్లని అగ్నికి అప్పగిస్తాడు అట్లనే ఎరుసలేము కాపురస్తులు అంటే ఎరుసలేము మందిరపు ఎరుసలేము మందిరంలో ఉండే లేక మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు అన్న విషయాన్ని వాళ్ళందరినీ గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను బబ్బులు నుంచి బయటకు వచ్చిర్రు వచ్చినాక ఎంత జాగ్రత్తగా ఉండాలా కానీ వాళ్ళు తిరిగి మళ్ళా అప్పగించబడబోతున్నారు సైతానికి అన్న విషయం జ్ఞాపకం నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును వారు అగ్ని తప్పించుకొని అగ్నియే వారిని దహించును వాళ్ళు ఎట్లా గానీ వాళ్ళు ఎంత అగ్ని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను కఠిన దృష్టి గల ఉండగా నేనే యుహోవానని మీరు తెలుసుకుందరు ఎప్పుడైతే అగ్నివాళను బాగా కాలుస్తూ ఉంటదో అప్పుడు వాళ్ళు గ్రహిస్త అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు ప్రభుని ఇది మనం ఎన్నిసార్లు గణించినాం గొప్ప ఎప్పుడు ప్రభుని గ్రహిస్తారంటే శ్రమల వెళ్ళినప్పుడు హత టైంకి ప్రభుని అప్పుడు స్వీకరిస్తారు వాళ్ళు అప్పుడు వాళ్ళ జీవితాలు సమర్పిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండడు ఇదే ప్రభు యో వాక్ కానీ ఆయన ఎప్పుడైనా కానీ గొప్ప నుంచి ఒక చిన్న గుంపుని బడి తీసుకొస్తాడు దాన్నే మనం లక్ష మంది అంటున్నాం ఆ విషయాన్ని అక్కడ పైన చెప్పేసి చూడండి పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం ఇది నా జీవం తోడు అనేసి పంతొమ్మిదవ వర్షంలో చూడండి పంతొమ్మిదవ వర్షం పంతొమ్మిది లేక ఇరవై పంతొమ్మిదో వర్షం అటు దేశంలోనికి తెగులు వచ్చి తెగులు పంపి మనుషులను పశువులను అంటే గొపజనము జనము తేళ్ళు పశువులు అంటే సర్పములు తేళ్ళు నిర్మూల మగుటకై హానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమరించిన ఎడలా చూడండి నోవాహు దానియలు యోబు ఈ ముగ్గురు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటుండే దేవుడు జ్ఞాపకం మీరు అర్థం చేసుకోండి నోవాహు దానియలు యోబు నేను ఇప్పుడు అవన్నీ మీకు చెప్పాను మీరే మీ వ్యక్తిగత జీవితం ప్రార్థనా జీవితంలో ఆరాధన బైబుల్ స్టడీ జీవితంలో దాన్ని గ్రహించండి నోవాహు గురించి దానియల గురించి యోబు గురించి జ్ఞాపకం చేస్తున్న దేవుడు ఏమనంటే వాళ్ళు తన తమ తరంలో నింద నిందరహితులు వాళ్ళ మీద నింద లేవు యోబు మీద ఏం నింద ఉంది చివరికి తెలుస్తుంది ముప్పై ఎనిమిది అధ్యయనం కష్టపడి యోబు ఏందో బలైనతలు నోవాహు దానియలు యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవంతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైన కుమార్తెలనైనా రక్షింపజాలకుందరు కాబట్టి నోవా కుమారులైనా గాని యోబు కుమారులైనా గాని దానియుల కుమారులు కుమార్తెలైనా గానీ వాళ్ళు నా పెంచుకోలేరు అంటే ఎవడి జీవితం వాడితే ఎవడు నీతిమంతును గా జీవిస్తేనే రక్షిస్తా అంటున్నాడు తక్కిన వాళ్ళందరు పోతారు అని చెప్తున్నాడు కాబట్టి రక్త సంబంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వద్దు ఈ విషయం అర్థం చేసుకోండి నీకు కర్తవ్యం నీకు బాధ్యత పిల్లల్ని పెంచాలా వాళ్ళ బాధ్యత లభించు కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు అంటే వారిని మనం ప్రభు కంటే ఎక్కువ మనం బాధ్యత నిర్వర్తించాలా వాళ్ళకి ఏమవసరమో వాళ్ళ మన బాధ్యత వాళ్ళని మనం ఈ లోకంలో తీసుకొచ్చాం కాబట్టి మన బాధ్యత వాళ్ళని పెంచడం వాళ్ళకు కావాల్సిన సమకూర్చి ఇవ్వాలా కానీ ప్రభు కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించదు వాళ్ళ ప్రభుని మార్గం చూపించాలి అది నీ బాధ్యత కానీ వీళ్ళు చూపించలేరు విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అటు వారు ఉండినను అంటే నోవాహు దాని యోగు వాళ్ళు వండినను దాన్ని రక్షింపలేరు దానిలో కుమారుల శము కుమార్తెల శేషము కొంత నిలుచును ఇది లక్ష నలబై నలభై సాదృష్టం ఈ వాక్యం కొంతమంది ఆ గొప్ప జనంలో నుంచి స్థిరపడతారు తక్కిన వాళ్ళంతా కాల్చివేయబడతారు అన్న విషయాన్ని మాట్లాడుతు ఆయన విధానం అది ఆశ్చర్యం మన కండ్లకి కాబట్టి వచ్చేవారం మనం ఈ వాక్యంగా ఈ వాక్యాన్ని దీర్ఘంగా ధ్యానిస్తాం మరోసారి మూడవ అధ్యాయం జకర గ్రంథం మూడవ అధ్యాయంలో క్లుప్తంగా సార్ తీసుకొని ముగించుకుందాం సాతాను యోహోవాణిను గద్దించును అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి ఉన్నాడు కదా అని యహదూత సాతనతో అనెను కాబట్టి చూడండి నువ్వు నేర మోపుతున్నావు పర్లేదు నువ్వు నేర మోపుతున్నావు యహోసు అని కాని అతను అగ్నిలో నుండి కొరివి తీయబడ్డట్టు తీసిండు అంటే అగ్నిలో పడ్డాడు ఇప్పుడు ఆయన గొప్ప జనం సాదృశంగా మలిన వస్త్రంలో ఉన్న సేవ జీవితం అది వాళ్ళందరూ అగ్నిలో పడతారు పడి కాల్చబడి బయటికి వస్తారు కొరివిలాగా అంటే మండుతున్నా బొగ్గు మండుతున్న బొగ్గుని కొరివి అంటారు మండుతున్న బొగ్గులాగా బయటకు వస్తున్నాడు మండుతున్న అగ్నిలాగా బయటకు వస్తున్నాడు అంటే ఆల్రెడీ కాల్చబడ్డాడు బలిపశువు దహించబడింది శమలగుండా పోయి వీళ్ళందరూ దహించబడి బయటకు వస్తున్నారు కాబట్టి దూత అంటున్నాడు సైతాంతోని నువ్వు నేరం కరెక్టే ఇప్పుడు చూడైనా నువ్వు నేర కరెక్టే ఆయన మళ్ళీ వస్త్రాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కాల్చబడ్డాడైనా ఆయన కాల్చబడి కొరివి వాళ్ళే బయటకు వస్తున్నాడు కాబట్టి యహోశివ మలిన వస్త్రంలో ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నా దోషమును పరిహరించి నేను నీ దోషం పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించి ఉన్నానని సెలవిచ్చను చూడండి అగ్నిగుండ పోకుండా ప్రశస్త వస్త్రాలు రావు మలిన వస్త్రాలు తీసుకోవాల నువ్వే అగ్నిగుండ పోక తప్పదు చూడండి మంచి దీపంగా ఉండగానే ఇల్లు చల్లగా చక్క చెప్తారు వాక్యం కాబట్టి ఇదే రక్షణ దినము అని ఎంత చెప్తున్నా పట్టించుకోకపోయిన వాళ్ళ పరిస్థితి ఈ రీతిగా ఉంటదని చెప్తున్నారు యుగ సమాప్తిలో మతపరమైన జీవితంలో ఉండే సేవ జీవితం ఈ రీతిగా లేక క్రైస్తవులు మతపరంగా ఉన్న అందరూ అగ్ని గుండా తప్పదు ఆ అగ్నిలో వాళ్ళ వస్త్రములన్నీ కాల్చివేయబడతాయి దాని తర్వాత వాళ్ళు పరిశుద్ధ అలంకారం లేక ప్రశస్తమైన వస్త్రములు ధరించుకుంటున్నారు దాని తర్వాత అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను చేయగా వారు దాని తల వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి యుహవ దూత దగ్గర నిలుచుండెను కాబట్టి ఇప్పుడు నేను అంత దీర్ఘంగా వీటిని విశదీకరించాను ఒకటి బాగా అర్థం చేసుకోండి శ్రమలుగుండా పోయి వాళ్ళు తిరిగి బయటకు వచ్చినాక వాళ్ళు అప్పుడు పరిశుద్ధ వస్త్రములు ధరించుకుంటున్నారు అప్పుడు యహోవదూత అతని పక్కన నిలబడి అంతవరకు నిలబడలే ఎదురుగా నిలబడేయండి దేవుని దూత ఎప్పుడైతే ప్రభుకి వ్యతిరేకంగా నిలబడ్డావో నువ్వు మలిన మన మలినమైన వస్త్రములు ధరించుకున్నవాడు ఎప్పుడైతే పరిశుద్ధ వస్త్రములు ధరించుకుంటావో యహోవ దూత నీ ఈ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన హృదయంలో మలినం ఉండడానికి వీలదు మన మనసులో మలినం ఉండటం వీళ్ళదు మన ఆత్మలో మనం మనసులో ఉండడానికి లేదు నువ్వు నిద్రపోయే టైంలో కూడా నీ పడకలూ కూడా అపవిత్రత ఉండడానికి వీల్లేదు అన్న విషయాలు మనం కొలత రాష్ట్రపతి నీసలా ధనించడం కాబట్టి ప్రతి నిన్ను పరిశుద్ధ పరచుకోవాలంటే అది నీ వల్ల కాని పని కాబట్టి ఆయనకు సాధ్యం ఆయన వాక్యం చేతనే నువ్వు పరిశుద్ధపరచబడాల నిర్మలమైన ఉదకమైన ఆయన వాక్యం చేత నువ్వు స్నానం చేయబడ్డ జీవితంలో నువ్వు జీవించడం నేర్చుకోవాలా ఎందుకంటే సేవ జీవితంలో వీళ్ళందరూ ఆ రీతిగా చివరికి తయారవుతారు ఆయన గొప్ప జనానికి సాదృశ్యం ఉన్నాడు యహోషవా అన్న ఎందుకంటే యహోవనే రక్షించును కాబట్టి యహో రక్షించబడ్డ వాళ్ళంతా గొప్పచనం కదా దేవుని బిడలు వాళ్ళందరూ మలినంలో ఉన్నారు ఈ రోజు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అగ్నిగుండ పోక తప్పదు అగ్నిగుండా పోవాలి ఎందుకంటే వాడు నేరాలు మోపుతనే ఉన్నాడు దీవారాన్ని చూస్తాం ప్రణం గంధం పరిణామం వచ్చేవారని చూస్తాం మనం దీర్ఘంగా వాడు దీవారాత్రులను మన సోదరుల మీద నేరాలు మోపుతూనే ఉన్నాడు ఎందుకు అవకాశం నువ్వు కాబట్టి మలిన వస్త్రం నువ్వు కాబట్టి వాడిని మీద నేరం మోపుతా ఉంటాడు కాబట్టి మనం మలిన వస్త్రాలు ధరించే ధరించుకున్న వారికి ఇవన్నీ చూపించాలా వాటిని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధ అలంకారాలు ధరించుకో అప్పుడు నీ పక్కన ఉంటాడు మీ ప్రభు నేను నిలబెట్టి నడిపిస్తాడు నేను చేయబట్టుకుని నడిపిస్తూ ఉంటాడు అంతవరకు లేకపోతే సైతాన్ నీ మీద నేరం మోపితేనే అంటాడు నేరం కాలము దేవుని కోపం నీ మీద ఉంటుంది ఎందుకంటే సైతాను ఆయన ఆయన పరిశుద్ధతని ప్రశ్నిస్తూ ఉంటాడు నీ బిడ్డ చెప్పుకొని నీకు విరుదంగా జీవిస్తుంటే నువ్వు ఎందుకు గమనన్నావు అని ప్రశ్నిస్తుంటాడు నా నా విషయాలు నువ్వు గమనం నన్ను అక్కడి నుంచి పడేసినావు కాబట్టి నువ్వు వాణిట్టను రక్షిస్తావు వాణిట్టను కాపాడుతావు వాణ్ణి ఎట్టను ఆశ్రయిస్తావు అనేసి ఆయన మీద ఆయన దగ్గర పోయి ఎప్పుడు వాడు కాబట్టి దేవుడు దాన్ని భరించలేడు సైతాను నీ మీద నేరాలు మోపుతుంటే ఆయన భరించలేడు ఆ కోపము సైతాన్ మీద చూపించాలా కానీ చూపించలేడు ఎందుకంటే సైతాన్ చెప్తుండే నువ్వు నీతిగల న్యాయవాదేవి కదా మళ్ళీ నీ బిడ్డలు అన్నప్పుడు ఆయన ఏం చేయాలా పో సైతాన్ నీకు అప్పగిస్తున్నా అంటాడు ఆయన విధానమని నీకు అప్పగిసిన పో నువ్వేం చేస్తావు చేసుకోపో అంటే సైతం దొర్కిండ్రా అంటాడు మన భాషలో చెప్పాలంటే మన చేతికి దేవుడే అప్పగిస్తాడు ఎందుకంటే మోసపోయేటట్లు తయారు చేసిన చిన్నగా వాక్యం చేసినాం కాబట్టి మనకి చాలా అవసరం ఈ రోజుల్లో ప్రార్థన నువ్వు ఎక్కడెక్కడో ఎందుకంటే నిన్ను అనేక ప్రాంతాలలో దేవుడు నడిపించబోతున్నాడు గొప్ప గొప్ప సేవకుల మధ్యలో నిన్ను నిలబెట్టబోతున్నాడు వాళ్ళ వాక్యాన్ని వినబోతున్నాడు త్వరలో కాబట్టి నువ్వు మలిన వస్త్రాలు ధరించడానికి వీల్లేదు రహస్యంగా ఏమైనా ఉంటే నీ ప్రార్థన జీవితంలో నేను పరిశీలించుకో ప్రభు నన్ను పరిశీలించు ప్రవ నేను ఎక్కడైనా మోసపోతున్నా నాలో ఇంకేమైనా మలినం ఉందా నాలో ఇంకా ఏమైనా సమాధాన పడిన జీవితం ఉందా ఈ లోకంతో సమాధాన పడుతున్ననా లేక ఆసక్తితో తీవ్రతతో పరిగెత్తుననా నేను ఎక్కడ సమాధాన పడుతున్నానో నా అతను మాట్లాడు ప్రవ్వా నేనేమైనా అభ్యంతరం పెట్టుకున్నా హృదయాలను పరిశీలించవ్వా అన్న ప్రార్థన మనకి ఈరోజు చాలా అవసరం ఒకసారి మీరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడేవ మీకు వందాలనైనా గొప్ప జనము ఏ రీతిగా అన్నిలైన విషయాన్ని ఈరోజు మా తను మాట్లాడారు అదొక ప్రాసెస్ అదొక విదానం అని మీరు మాకు చూపించినారు ప్రవ్వా మొదట వారి హృదయంలో విగ్రహాలను పెట్టుకొని వారు అభ్యంతరాన్ని వాళ్లే ఏర్పరచుకున్నారు దాని తర్వాత మిమ్మల్ని అనుసరించడం మాని వాళ్ళు అనిలైన ప్రవ్వ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మోసపుచ్చు ప్రవక్త దగ్గర వాళ్ళు ఆ ప్రవక్త మాటలు విని దోషాన్ని సమకూర్చుకున్నారు వాళ్ళ జీవితంలో ఆ రీతిగా ప్రవక్తతో పాటు వాళ్ళు కూడా మోసపోయినారు ప్రవ్వా కానీ మీరే వాళ్ళని ఆకర్షించుకుంటున్నారు వాళ్ళ మీద మీ యొక్క కోపాన్ని చూపిస్తన్నారు ప్రవ్వాళ్ళు అగ్నిని తప్పించుకున్నను అగ్ని వాళ్ళని కాల్చివేస్తుందని చెప్పినారు ప్రవ్వ మలిన వస్త్రములు ధరించుకున్న వారందరూ అగ్ని చేత కాల్చబడి కొరివి వలే బయటికి వస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మీ ఎదురు నిలబడతారని జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వ కానీ ప్రవ్వ మాకు మటుకు మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణంలో ముందుగానే అవకాశాన్ని ఇచ్చి ఆ శ్రమల గుండా మమ్మల్ని పోయేటట్లు మాకు అవకాశం ఇచ్చిన దాన్ని మీకు వందాను మీతో పాటు మేము తిరిగి లేచినవరం కాబట్టి తండ్రి దాన్ని మీకు వందనాను మేము మేమిచ్చి కూడా ఈ రుణాన్ని చెల్లించుకోలేము మా జీవిత కాలం ఈ యొక్క సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటిస్తాం మమ్మల్ని పరిశీలించండి మాలో ఇంకేమైనా మలినం ఉంటే దాన్ని తొలగించండి ప్రవ్వ మీరు తప్ప ఎవ్వరు మమ్మల్ని స్వస్థపరచలేరు మీరు తప్ప ఎవ్వరు మమ్మల్ని క్షమించలేరు మీరు తప్ప ఎవ్వరు మమ్మల్ని పరిశుధపరచలేరు ప్రవ్వా మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా ప్రవ్వ మా హృదయలను పరిశీలించండి పరిశుద్ధంగా పరచండి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మాని మనంచి తొలగించకండి ప్రవ్వ అటువంటి జీవితాల్లో మమ్మల్ని నడిపించి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపించే సుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్